పరిశుద్ధుడు తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయలీల గొప్ప దేవతలు తెలుస్తో అనిపించుకుంటున్నాం నైనా ఈ ఉదయం నుంచి కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు మీకు వదనాలనైనా ఈ సాయంత్రం సమన్న ప్రవ్వ మీ సన్నిధికి మేము వచ్చిన ప్రవ్వ మీ దగ్గరికి వచ్చిన వారిని ఎవ్వరిని మీరు తోసుకొచ్చారునైనా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలనైనా మీకే సమస్త ఘనత ముఖ్యమంత్రి చెల్లించుకుంటున్నాం మాట్లాడండి ప్రవ్వ మీ స్వారం వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మీ యొక్క తన్మని స్వరంలో అది ప్రతి చీకటి శక్తుల నుంచి తరి పారదోళి మాకు వెలుగును అనుగ్రహిస్తుంది కాబట్టి నేను అటువంటి వెలుగులో జీవించాల మా జీవితాంతం ప్రభ మా శరీరంలో ఎక్కడ చీకటి ఉన్నా దాన్ని తరిమి వేయమని ప్రార్థిస్తున్నాం ఆ ప్రాంతంలో వెలుగును ప్రతి దుష్ట శక్తులను ఈ మనిషిని బంధించమని ప్రార్థిస్తున్నాం స్వస్థతలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అలర్జీస్ నుంచి విడదైచేయండి ప్రభావ తన్మలు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ప్రవ వారి నుంచి బిడేలా ప్రకటిస్తున్నామే సీకరిస్తున్నామన్నా మీరు ఇచ్చిన అధికారాన్ని మీ మహిమాతంగా మేము వాడుతున్నాం ఘనికరించమని ప్రార్థిస్తున్నాం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి చేతి చేత మీ కొరకు మమ్మల్ని సాక్షువలను పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మేముంటుంది ఖచ్చితంగా ప్రతి దశలో మాకు శ్రమలే కానీ ప్రతి దాంట్లో నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తూనే ఉన్నారు మరణాంధకార లోయలో పోయిన గానీ గాఢ అంధకార లోయలో పోయిన గానీ ఓ ప్రవ్వ మీ యొక్క హస్తమామల్ని విడిచిపెట్టలేదు అది దినం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం మిమ్మల్ని సుతి నుంచి కొనాడుతున్నాం ప్రభావ మా క్షణం ప్రభావ మీరు మాట్లాడకపోతే మేము జీవించలేం అయినా మీ స్వరం వినిపింపజేయండి మీ కొరకు మమ్మల్ని సాక్ష్యం చేయబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం వింటున్న వారిని అందరినీ వారి జీవితంలో అద్భుత కర్రలు జరిగించండి నూతనంగా ప్రభావాలను మార్చమని ప్రార్థిస్తున్నాం నూతనంగా అభిషేకించమని ప్రార్థిస్తున్నాం సమస్తము మీ అందు తన్మల కృతమైనవి కాబట్టి నైనా ఆ యొక్క వాటి పట్ల ఆసక్తి కలిగి ముందు పొలాలని అర్పించమని ఈ రాత్రి ప్రభు ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు విశేషమైన అద్భుతాలు జరిగించి మీ మహిమార్థంగా నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములే ని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములే ని గ్రామం ఉండకూడదు kada nu idiye idiye idiye na asha idiye idiye idiye na guriyo త చాటని ఊరు ఉండకూడదు సంగములే ని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఆ కలితో నే నలమటించిన వదలను నే నాయన సహించదన్నే నిందలన్నియున్ విడువను నే నాయన ప్రేమన్ కలి నలమటించినన్ వదలను నే నాయన సేవన్ సహించదన్నే నిందలనియున్ విడువను నే నాయన ప్రేమన్ సంతోషముతో నిగిదన్ నే చాటిదను సంతోషముతో తను నే చాటదను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములే నిమం ఉండకూడదె కాడను సువార్త చాటని ఊరు ఏసు నాకు ముందే ముందే వెళ్ళదన్నే నాయన వెనుకే ఆయనే నా ఆశ్రయాము భయపడను నేనే పుడైనన్ ఏసు నాకు ముందే ముందే వెళ్ళెదన్నే నాయన వెనుకే ఆయనే నా ఆశ్రయాము భయపడను నేనే న్ సోషముతోనే సాగెదన్ సువార్తను నే చాటెదను సంతోషముతోనే సాగన్ సువార్తను నే చాటెదను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఈ గురినే చేరునట్లు ప్రియముగా నా ప్రాణము నెంచన్ మోసెదన్నే నా దుసిలువన్ సహించెదన్నా ఈ గురినే చేరునట్లు ప్రియముగా నా ప్రాణము నెంచన్ మోసెదన్నే నా దుసివన్ సహించదన్నా శ్రమలన్నీయును సంతోషముతో నిగదన్ సువార్తను నే చాటదను సంతోషముతో నిగదన్ సువార్తను నే చాటదను సువార్త చాటని ఉండకూడదు ని గ్రామం ఉండకూడదె కడను సార్త చాటని ఊరు ఈ సువార్తను చాటించుటకు మీరు కూడా కలసి రండి మీకై ప్రాణము పెట్టిన ప్రభువును మీరు కూడా ప్రకటించుడి ఈ సువార్తను చాటించుటకు మీరు కూడా కలసి రండి మీకై ప్రాణము పెట్టిన ప్రభువును మీరు కూడా ప్ర ప్రకటించుడి సంతోషముతో సాగిదం సువార్తను ప్రకటించెదము సంతోషముతో సాగిదం సువార్తను ప్రకటించెదము సువార్త చాటని ఉండకూడదు సంఘము లేని గ్రామం ఉండకూడదు ఎక్కడ సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములే ని గ్రామం ఉండకూడదె కడను ఇది ఇదియే ఇదియే ఏ నా ఆశ ఇది ఏ ఇది నా గురియు త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు అలెలు ఏస్తులేదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఏసులేనిది నడువలేను ఒక అడుగైనా వెయ్యలేను నడిపించు ఏసయ్యా నాడుగులు తడబడకుండా నడిపించు ఏసయ్యా నాడుగులు తడబడకుండా ఏసులేనిది వెయ్యలేను నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలనే ముళ్ళను త్రొక్కను తిరిగాను నేను ఈ లోకాషలకు ఎదురయ్యను ఎన్నో అవమానాలు నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలనే ముళ్ళను తొక్యాను తిరిగాను నేను ఈలోకాశలతో ఎదురయ్యను ఎన్నో అవమానాలు నా చేయబట్టి నా శ్రమను తొలగించి నా చేయబట్టి నా శ్రమను తొలగించి తన పాటలు నడిపించెను నిదే నడవలేను ఒక వెయ్యలేను ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వెయ్యలేను నడిచాను ఏసై శాంతి మార్గములో దొరికింది నాకు నిత్య జీవము యుగ యుగాల వరకు నేనాయనతో జీవించదను నిత్య మహిమలో నడిచాలు ఎాంతి మార్గములో దొరికింది నాకు నిత్య జీవము యుగ యుగాల వరకు నేనాయనతో జీవించదను నిత్య మహిమలో సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు నిత్య జీవమైన దేవుడు ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వెయ్యలేను ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వెయ్యలేను నడిపించు ఏసయ్యా నాడుగులు తడబడకుండా నడిపించు ఏసయ్యా నాడుగులు తడబడకుండా ఏసులేనిదే నడువలేను దేవా మీ కృతజ్ఞతలనైనా ప్రభు మీమని దించిలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వరణాలనైనా ఈ క్షణం ప్రభా మీ యొక్క ఓ ప్రభా అవసరం నైనా మాతో పాటు మీరుండడం మాకు అవసరం నైనా మాతో మాట్లాడి బలపరచండినైనా ముఖ్యంగా తండ్రి మీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని తోషించారు నైనా కాబట్టి నైనా మీ యొక్క స్వరం విని ప్రభావం బలపడలాగినా మీ యొక్క కృపలు మనం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ప్రార్థనా జీవితం ఎంత ప్రాముఖ్యమైన అనేక పర్యాలు మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు వాటిని బట్టి మీకు వాదనలు అయినా ఈ సాయంత్రం సమయం మరోసారి మళ్ళీ బలపరచని ఏ రీతిగా మీతో సంభాషించాలి ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడు జీవం దేవుడు గతంలో ఎన్నిసార్లు మా తను మీ స్వరం వినిపించినారు మా హృదయంలో ఉండే అనేకమైన తలంపులు అనుగ్రహిస్తూ నడిపించిన అవును బ్రవ్వ ఈరోజు కూడా మేము మా రితికి తినాలా మొన్నైనా మసంత తలంపులు కాకుండా ప్రతి క్షణము మీ తలంపులకు మేము చోటు అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించామని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ ప్రార్థన గురించి మనము అనేక పర్యాలు ధ్యానిస్తా గతంలో కూడా జ్ఞాపకం ఉన్న అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ క్రితం కూడా మనం ఒకసారి చూసి ఏ రీతిలో మనము ప్రార్థనలో ఉండాలా అనేది ముఖ్యంగా మనందరం ప్రార్థనలో ఉండే వాళ్ళమే ఆల్మోస్ట్ థౌసండ్ డేస్ ప్రార్థనలో ఎడతెక్క ఉన్నాం గ్యాప్స్ లేకుండా ఎక్కడ కూడా బేక్ ఇవ్వకుండా ఇప్పుడు దగ్గర దగ్గర లెవెన్ హండ్రెడ్ వర్షిప్ డేకి మనము ముందుకు వెళ్తా ఉన్నాం అయినా గాని ఇది కొనసాగుతూనే ఉంది ఆయన విశ్వాసత కలిగిన గొప్ప దేవుడు మనకి అటువంటి అవకాశం అనుగ్రహించిండు నాకు ఇది ఎప్పుడొకటి బాధకరం అనిపిస్తూ ఉంటుంది ఎంత ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకి ఇచ్చిండు ఆ 24 గంటలలో దగ్గర దగ్గర పదహారు గంటలు మన స్వార్థం కొరికే వాడుకుంటాం ఇతరులతో సంభాషిస్తూ రకరకాల మనుషులతో మాట్లాడుతూ కానీ ఎంతసేపు మనము దేవునితో మాట్లాడినం అనేది ఎప్పుడూ దుఃఖమే ఇస్తుంటుంది నాకు అది దాని ఎందుకంటే పదహారు గంటలు నీ కొరకే ఖర్చు పెట్టుకుంటేవి ఎనిమిది గంటలు ఉద్యోగం చేస్తేవి ఎనిమిది గంటలు నిద్రపోతేవి మాక్సిమం టైం అది నేనైతే నాలుగు ఐదు గంటలే ఎవ్రీడే నిద్రపోయేది పదహారు గంటలు ఇంకా పనిచేస్తాను నేను ఈరోజుకి కూడా ఎయిటీ నుంచి ఎయిటీ నుంచి ఈరోజు వరకు కూడా పదహారు గంటలే హాలిడేస్ అంటూ ఉండదు ఒకవేళ హాలిడే వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాక్యమే ధ్యానిస్తాను ప్రార్థనలో కూర్చుంటాను రేర్ అవకాశాలు దొరకడం నాకు అటువంటి ఎందుకంటే ఎంతగా సేవ చేసినా ఎంతగా అన్ని ప్రాంతాలు తిరిగినా ఎంతగా వాక్యం చెప్పినా ప్రభు సన్నిధిలో మనం సమయం గడపకపోతే వేస్ట్ ఆయన స్వరం వినకపోతే వేస్ట్ తర్వాత ఆయన ముఖం మనకు అవసరం ఆయన మనం ముఖాముఖిగా సంభాషించాలా అది సాధ్యం పాత నిబంధన కాలంలో కాదు యేసు ప్రభు ద్వారా మనకది సాధ్యం ఆయన చూడగలవు జీవం దేవుడిని చూడగలవు మోషతో మాట్లాడుతున్నా నన్ను చూడలేవు నువ్వు చూడవు నేను చూడనియను కూడా ఇంకే నా మోహం చేస్తే ఎవ్వరు బ్రతకలేరు ఎందుకంటే సూర్యుని సృష్టించిన వాడి వెలిగి ఎంత ఊహించుకోవచ్చు మనం సూర్యునే చూడలేము డైరెక్ట్గా ఆ సూర్యుని సృష్టించిన ఎట్లా చూడగలం నువ్వు కాలిపోతావు మోసే చూడలేవు నన్ను నా మహిమ వెనక భాగం మీరు చూడగలరు కానీ నన్ను మీరు ముఖాముఖిగా చూస్తే కాలిపోతారు మీరు ఆయన దహించు అగ్ని అనేసి బైబుల్ చెప్తుంది కాబట్టి అగ్ని ఆయన ఆయన ఎప్పుడూ ఈ లోకంలోకి అగ్ని రూపకంగా వచ్చేవాడు పాతని నిబంధన కాలం అంతా అదే రీతిగా క్రొత్త నిబంధనలు కూడా ఆయన అపోస్ల కార్యంలో ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాక పరిశుద్ధాత్మ రూపకంగా ఈ లోకంలోకి అగ్ని నాలు మనం అక్కడ చూస్తాం అపోసుల కార్యంలో ఆయన ఈ లోకాలకు రావాలంటే అగ్ని ముందు బయలుదేరాల ఆయన మహిమ అట్లా ఉంటుంది అన్నట్టు ఆయన సన్నిధులు ప్రార్థనలో మనం సమయం గడపాలి ఎందుకంటే నా అనుభవాలు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నేనేదో స్పెషల్ అని కాదు కానీ పాతన్ని పొందిన భక్తులు రాత్రులంతా ప్రార్థన చేసే ప్రవక్తలు దేవుని బిడ్డలు శిష్యులంతా రాత్రి అంతా వర్షిప్ చేస్తూ ప్రార్థన చేస్తారు పౌలు శిలల్ని కొట్టి జైల్లో వేస్తే రాత్రి ప్రార్థన చేస్తున్నారు జైల్లో ఉన్న ఇతర ఖైదీలు కూడా వీళ్ళతో పాటు ఆ పాటలు వినుకుంటూ ప్రార్థనలో కూర్చున్నారు అంత ఉజ్జీవింపజేసిండ ఆ ప్రాంతంలో చీకటి ఉన్న స్థలాలు అవన్నీ జైలు అంటే చీకటి స్థలాలు కదా చీకటిలో జీవిస్తున్న ప్రజలు వారికి పోయి వెలుగును చూపించారు వీళ్ళు వెలుగు సంబంధం కాబట్టి ఇతరులకు వెలుగును చూపిస్తూనే ఉండాలి జీవితాంతం ఆపొద్దు దాన్ని ఎప్పుడు సాధ్యం ఇది ప్రార్థన జీవితంలోనే ఎవరికన్నా అవకాశం ఉంటే కొన్ని వాక్యాలు మీరు చదవచ్చు కొలసలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో ప్రార్థనకు సంబంధించిన విషయాలు అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా చూడండి ఎవరన్నా కొలసిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ ఎందు ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా చూడండి నిలకడ మెలకువ రెండు విషయాల గురించి జ్ఞాపకం చేస్తుండడు నిలకడ మెలుకువ ఎందులో నిలకడగా ఉండాలా అంటే ప్రార్థన ఎందు నిలకడ అంటే ఎందుకు తెలుసా కంటిన్యూస్ గా నిలకడ అంటే కంటిన్యూస్గా ప్రార్థిస్తుండాలంట మనం జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం వన్ అవర్ చేస్తామంతే కానీ నిలకడగా ఉండగలవా ప్రార్థనలో ఇంకేం చేయాలా బ్రదర్ ఇంకేమునే అంశాలు బ్రదర్ అంటాం కానీ నిజంగా ఆసక్తి ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రార్థన నడిపిస్తాడని ఉంది వాక్యం రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంలో యుక్తంగా మీకు ప్రార్థన చేయడానికి రాదు కాబట్టి పరిశుద్ధాత్ముడే ప్రార్థనలో నడిపిస్తాడు మిమ్మల్ని ఎట్లా ప్రార్థన చేయాలి ఏమీ ప్రార్థించాలో కూడా తెలియదు మనకి అనేక పర్యాలు నేను ప్రార్థిస్తుంటే ఎక్కడెక్కడెక్కడ కూడా వెళ్ళిపోతుంటాయి ప్రార్థనలు అసలు కంట్రోల్లో ఉండదు అన్నట్టు మన కంట్రోల్లో అంటే పరిశుద్ధాత్మకి మనం సమర్పించుకున్నప్పుడు ఆయన నడిపిస్తుంటాడు ఎట్లా ప్రార్థన చేయాలని కొన్నిసార్లు తెల తెల్లదు నిద్ర నేను ప్రార్థనలో అట్లనే మోకాళ్ల మీద కొన్నిసార్లు తిమ్మిరి పట్టిపోయి ఉంటాయి కాళ్లల్లో అయినా కానీ నేను జిడ్డుగా ఆ విషయాలలో జిడ్డుగా ఉంటా తక్కిన విషయాలలో అంత కా్రమైజ్ అయినా కానీ ఆ ప్రార్థన విషయంలో మటుకు వాక్యం విషయంలో మటుకు నేను కాంప్రమైజ్ అయ్యేది నా లైఫ్ అంతా అనేది నేను అతిశయంతో చెప్తలేను కానీ ప్రభు నందే నేను అతిశయిస్తున్నాను ఆయన వాక్యంలో అతిశ ఇస్తున్నాను కాబట్టి ప్రార్థనలు నిలకడగా ఉండాలా దాని తర్వాత కృతజ్ఞత అర్పిస్తూ మెలకు ఉండాలంట ఇది మన క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన సూత్రం అన్నట్టు ఇది ఎ తింటూ నువ్వు ప్రార్థన చేస్తుండలా ప్రతి చిన్న విషయంకి ప్రార్థన చేస్తుండలా అంటే ఏంటంటే నువ్వు ఒక స్నేహితులతో సంభాషిస్తున్నట్టుగా సంభాషించాల నేను ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి వస్తుంటే ఆ మెట్రో ట్రైన్ ఎక్కి వస్తా ఉన్నాను ఎందుకంటే ఆఫీస్ బస్సు కావాలని నేను పొమ్మన్నాను వెళ్ళి నా కొరకు వెయిట్ చేయకుండా అనేసి ఒక గెస్ట్ వస్తే గెస్ట్ కొరకు కూర్చొని ఆ గెస్ట్ ద్వారా తిరిగి బయటకు వచ్చి మెట్రో ట్రైన్ ఎక్కి వస్తుంటే నాకు ఆ మెట్రో ట్రైన్ లో కూర్చున్నప్పుడు దావ్యుని ఎందుకు దేవుడు నా ప్రియుడు నా స్నేహితుడు అన్నాడు అబ్రామ్ని ఎందుకు అన్నాడు అంటే వీళ్ళు ఆయనతో సంభాషిస్తూ ఉండేవాళ్ళు స్నేహితులతో సంభాషిస్తుంటారు కదా ప్రార్థన ఒక సంభాషణ లాగా ఉండాలా మాట్లాడుకుంటా పోయినట్టు నీ పక్కన ఉన్నట్టు దేవుడు నువ్వు అతనితో మాట్లాడుకుంటా పోతున్నట్టు ఉండాలా అది ప్రార్థన జీవితం కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు ఒక స్థలంలో పోయి తల్లిపేసుకొని గదిలో ముఖాల మీద ప్రార్థన అనుకుంటాం కానీ ప్రతి క్షణం నువ్వు ప్రార్థనలో సమయం గడపచ్చు అదే మొదటి దేశం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ శ్రంలో ఏమని మాట్లాడుతుందో చూడండి పౌలు జ్ఞాపకం చేస్తున్నారు అంటే ఆయన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది అనేది జ్ఞాపకం చేస్తున్నాడు మనం కూడా అట్లా ఉండగలము అని చెప్తా చూడండి మొదటి మనము నేర్కొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన మృతి పొందెను ఎడతెక ప్రార్థించడం కదా మొదటి ప్రార్థించాలంటే చెప్పండి ఎడ తెగక అంటే గ్యాప్ ఇవ్వద్దని ఉంది చెప్పండి మనం ఎవరన్నా క్వాలిఫై అవుతున్నామా నేను కూడా అందులో ఎడ అంటే గ్యాప్ ఇవ్వకుండా ప్రేయర్ చేస్తుందమ్మా ఇవి మనల్ని బలపరచడం కొరకు రాయబడ్డాయి మొదటిగానేమో నిలకడగా ఉండి ప్రార్థించమంటాడు ఇక్కడికి వచ్చేప్పటికీ గడ తెగక ప్రార్థించమంటాడు అంటే అక్కడ కంటిన్యూస్గా ప్రార్థించేయమంటు ఇక్కడనేమో గ్యాప్ ఇవ్వకుండా ప్రార్థన చేయమంటుంది కాబట్టి ఈ ఎంత ప్రాధాన్యత ఇచ్చిండు దేవుడు అనేది ఎందుకంటే నేను గతంలో మీకు చూపించిన ప్రార్థన చేయడం అంటే ఏందనేది ఆయన మనిషికి భూమి మీద అధికారం ఇచ్చిండు కానీ శక్తి ఆయన దగ్గరనే ఉంది ఆ రెండు నీ నువ్వు ఇష్టం వచ్చినట్లు చేతికి జీవిస్తావు ఈ లోకంలో మీకు తెలుసు చాలా మందికి పవర్ ఉన్న వాళ్ళు ఎట్లా జీవిస్తారు ఈ లోకంలో చలివిడిగా జీవిస్తారు కదా వాటి పవర్ దొరికితే మరి విశేషంగా వానికి అధికారం ఉందనుకో వాడు ఫలాని ఫలానికి రాజు ఏదైనా పెద్ద పొజిషన్ ఉందనుకో పొజిషన్ అంటే అథారిటీ తర్వాత అథారిటీకి కలిస్తే పవర్ వాడు మరీ అన్యాయంగా జీవిస్తారు బట్ ఈరోజు పొలిటీషియన్స్ రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది అథారిటీ ఉంటుంది మనకి ఈ ఈ పవర్ అనేది ఈ అథారిటీ అనేది పైనెండు రావాలని చేస్తే మోతి రాష్ట్ర పత్రికలో పౌరులు జ్ఞాపకం ప్రతి ఒక్కరికి ఈ లోకంలో పవర్ అథారిటీ ప్రవహిస్తాడు కానీ వాళ్ళని ఎందుకు ఇస్తున్నాడు వాళ్ళకి అనే విషయం మనం గ్రహించాలి ఈ లోకస్తులకి అంటే రక్షణ అనుభవం లేని వారికి కానీ రక్షణ అనుభవం లేని వారు దాన్ని ఏ రీతిగా వారి స్వార్థం కొరకు వాడుకుంటున్నారు కొంత మనుషులు లాభం చేయిస్తలేరని చెప్పడానికి ఫీల్ కానీ ఎక్కువ మటుకు వాళ్ళ కొరికే వాడుకుంటారు చాలా న్యాయంగా ఉంటాయి వాళ్ళ గురించి మనం ధ్యానిస్తే కానీ అది కాదు మన పాయింట్ ఇక్కడ ఏమంటుందంటే మనిషికి అథారిటీ ఇచ్చేడు కానీ పవరు ఆయన దగ్గరనే ఉంది ఎప్పుడైతే నువ్వు ఈ శ్రోని సొంత రక్షకంగా స్వీకరిస్తావో నీకు అథారిటీ ఉందంట దేవుని కుమారుడు అనవరటకు దేవుని బిడ్డ అనవరటకు నీకు అథారిటీ ఉందంటాడు అదేందుకు నేను నిన్న వాక్యంలో ధ్యానిస్తానని దానికి సంబంధించిన విషయం అథారిటీ ప్రభువు నుంచే వస్తుంది లేకుంటే రాదు అథారిటీ ఆయన ద్వారానే కేవలం ఆయన ద్వారానే ఆ అథారిటీ అనేది వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది అనేది పాయింట్ ప్రభుని నువ్వు సొంత రక్షకంగా స్వీకరించినప్పుడు నీకు అథారిటీ అన్నట్టు ఆయన కుమారుడు అని చెప్పుకోవడానికి కాబట్టి దేవుని కుమారుడు ఎంత పవర్ నీకు ఉండాలి కానీ కార్యాలు జరగాలంటే నీకు పవర్ అవసరం అది కేవలము దేవుని యొక్క పరిశుధాత్మ ద్వారానే పరిశుధాత్ముడు వచ్చినప్పుడు ఈ లోకంలోకి మీరు శక్తి నందుదురు అన్నాడు అందుకు పరశుధాత్మ అభిషేకం మనకు అవసరం ఈ రెండు కలిస్తే నీ నోటి మాట వలన అద్భుతాలు జరుగుతాయి నీ ఆశీర్వచన అనేకల జీవితాలలో ఓ ఆదరణ తీసుకొని వస్తూ ప్రార్థనలు చేస్తే మనుషుల జీవితాలలో స్వస్థతలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రార్థనకు సంబంధించిన విషయాలు మరికొని నేను మీకు చూపించాలనుకుంటున్నా ఎట్లా మనం ప్రార్థన చేస్తాం బ్రదర్ నేను ఎంతో ప్రార్థన చేసిన దాదాపు నాకు ఇంకా స్పెషల్గా నేర్చుకోవాలని ఏమన్నా అంటే అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు మనం కూడా మనకి ఆక్రమంగా ఉండి ప్రార్థన చేయొద్దు అన్న విషయం మనం నేర్చుకున్నాం గతంలో ఒక టైం క్రియేట్ చేసుకోవాలా మనిషి మైండ్ని రిలాక్స్ చేసుకోవాలా టోటలీ రిలాక్స్ చేసుకొని అంటే సితపరచుకోవాల నీ మైండ్ని లేకుంటే అది నిన్ను పరిపరి విధాలుగా తీసుకొని పోతూ ఉంటుంది అది దృష్టిని గుణగనం అన్నట్టు వాడు ఏం చేస్తారంటే నీ మనసులో ఏకాగ్రత లేనియకుండా సమాధానం లేనియకుండా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఆలోచనలు అట్టు తిప్పుతూ ఉంటాడు తర్వాత వచ్చి ప్రేయర్ తీసుకుందాం ముందు బయటకు పోదాం ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలి ముందు స్నానం చేయాలి ఎన్నో విధాలుగా వాళ్ళు నీ మనసుని నీ మనసులకు దూరి ఎటెటో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ప్రార్థనలో కాబట్టి మనము అటువంటి టైం ఏం చేయాలంటే ఇది దుష్టిని కార్యమని ఇమ్మీడియట్లీ ప్రార్థనలో కూర్చొడం ఫస్ట్ ప్రేయర్ దాని తర్వాత రెండో పాయింట్ గా నేను గతంలో తెప్పించినాను కృతజ్ఞత భావంతో ఆయన నన్ను రక్షించిండు కాబట్టి కృతజ్ఞతలు అర్పిస్తులు అర్పించుకోవాలా ఇందాక కూడా మనం చూసినాం కొలసి కృతజ్ఞతలో మెలకువగా ఉండాలి కృతజ్ఞతతో మెలకువగా ఉండాలి ప్రతి క్షణం పదనాలు చెప్తూ తర్వాత పాపం విషయంలో కాంప్రమైజ్ కావద్దు కాబట్టి పాపం విషయంలో కాంప్రమైజ్ కావద్దు దాన్ని మనం అసహించుకోవాలా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలా అది నీ బలైనత కావద్దు దాని మీద విజయం పొందాలను కాబట్టి దేవుని బిడ్డలు పాపం చేయలేరు వాక్యం చెప్పినప్పుడు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేక పర్యాలు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు నీతి మంత్రుడు పడినను తిరిగి లేచునని చెప్పి సమర్థించుకుంటూ ఉంటారు కానీ బైబుల్ ఏముందంటే దేవుని బిడ్డలు పాపం చేయలేరు పడిపోలేరు అది పాత నిబంధన కాలంలో పడిపెట్టాలి ఏడు మార్లు తిరిగి లేచిటోళ్ళు కృత నిబంధనలు పడరు ఎందుకంటే నీకు అయిన కృపా ఉంది కాబట్టి నీకు తెలుసు నేను ఎట్లా దేవునికి పరలోకానికి విరోధంగా ఈ పాపం చేయగలను అని యోసేపు అన్నాడు పుతిపూరు భార్యతో నువ్వు అనగాలవా నేను పరలోకానికి దేవునికి విరోధంగా ఇటువంటి పాపం ఎట్లా చేయగలను పరిగెత్తిపోతాం కదా పాపం నశయించుకుంటాం కాబట్టి ప్రార్థన జీవితంలో మనము బహుగా ఆసక్తి చూపించాలా నీకు ఎప్పుడైతే బోరింగ్ అనిపిస్తుందో ప్రార్థన విషయంలో నిన్ను దృష్టి మోసగిస్తుండని నువ్వు గ్రహించాల కాబట్టి ఉదయం లేస్తేనే ఫస్ట్ పాయింట్ ప్రార్థనలు కూర్చోాలా ఇంకా నువ్వు బ్రెష్ కూడా చేయవు అన్నట్టు నువ్వు బాత్రూమ్ బాల్స్ వస్తే కానీ ఇమ్మీడియట్లీ మటుకు ప్రార్థన కూర్చోాలా న్యూస్ పేపర్లు చదవద్దు వంట గదులకు మొబైల్ ఫోన్స్ అదలే ముట్టొద్దు అది కండిషన్ కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత ఆయనకి ఇస్తున్నావు ఎందుకంటే నేను బ్రతికింపజేసిన పాయింట్ కాబట్టి నేను బ్రతికింపజేసినప్పుడు నువ్వు ఎంతగా ఆసక్తి కృతజ్ఞత చూపించాలా కాబట్టి మోకాళ్ళ మీద కొన్నిసేపు నేను మటుకు కిటికీ తెలుస్తా చల్లగాలు వస్తూ ఉంటుంది చల్లగాలిచినప్పుడు అట్లనే కూర్చుండిపోతా మోకాళ్ళ మీద ఆ కిటికీ ఆ చల్లగాలు వస్తుంటే ఇంకా నా మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది ఇంకా మైండ్ రిలాక్స్ అయిందంటే ఇంకా నేను స్టార్ట్ చేస్తా ప్రయా కొంతసేపు భాషల్లో దేవుని సృష్టిస్తూ ఉంటాను కొంతసేపు ప్రార్థన ప్రార్థనా అంశంలు తీసుకుంటాను అందరు పేర్లు తీసుకుంటాను కేబిపిఎం ఫ్యామిలీ మెంబర్స్ వాస్పుల్ అవుట్ రీచ్ ఫ్యామిలీ మెంబర్స్ రక్త సంబంధికుల గురించి నా సొంత కుటుంబీకుల గురించి పిల్లల గురించి ప్రతి ఒక్క ప్రార్థనా అంశము ఇంకా స్నేహితులు బంధువులు ఉద్యోగ మనుషులు పిల్లలు అధికారులు వారి కుటుంబాలు దేవు ప్రపంచంలో ఉన్న దేవుని సేవకుల గురించి మన దేశం గురించి మన ప్రజల గురించి ఇరుగు పొరుగు దేశాల ప్రజల గురించి అందరి గురించి ప్రార్థనలు చేస్తారు చేసినాక స్పెషల్ ప్రయత్నం ఉంటే ఏమన్నా అవన్నీ జ్ఞాపకం చేసుకొని కొంతసేపు మళ్ళీ కంటిన్యూస్గా భాషలలో దేవుణ్ణి స్థుతించి గనపరిచి అప్పుడు తిరిగి లేస్తాం క్లైమేట్ దాని తర్వాతనే అన్ని చేస్తారు తలుపులు తెరవడము కిటికీలు తెరవడము పోయి మిల్క్ తీసుకురావడము వాటర్ చెక్ చేసుకోవడము వెహికల్స్ బయట పెట్టడము ఇట్లాంటి అన్ని పనులు చేస్తూ ఉంటాను ప్రేయర్ చేయకుండా ఏవి కూడా చేయొద్దు అది మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అయితే ఈరోజు ఒక వ్యక్తి గురించి నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నా మీకు తెలుసు అతని గురించి ఆయన ప్రార్థనకి దేవుడు స్పందించాడు కాబట్టి మీ ప్రార్థనకి దేవుడు స్పందించాలంటే ఆయన ప్రార్థన నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి మొదటిదిగా ఈ వ్యక్తి ఎవరు అంటే దిన వృత్తాంతములు మొదటి దిన వృత్తాంతములలో గురించి మనం చూపు చూడబోతున్నాము మొదటి దిన వృత్తాంతములు నాలుగవ అధ్యాయంలో ఉంది ఈ వ్యక్తి గురించి మొదటి దినవృత్తాంతములు నాలుగవ అధ్యాయం ఎన్నో వచనం అన్నా పదవ వచనం ఎబ్బేజు గురించి చదవాలన్నా ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గురించి మొర్ర నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవ చేసిన దానిని అతనికి దయచేసను చాలు బ్రద అయితే దినవృత్తాంతములు అంటే మీకు తెలుసు దాని పేరు క్రానికల్స్ అంటాం ఇంగ్లీష్ లో అయితే ఈ క్రానికల్స్ అంటే దిన ఆ రోజులలో పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలకు సంబంధించిన విషయాలు వారి గోత్రాలకు సంబంధించిన విషయాలు వాళ్ళు ఏం చేసినారు రాజులు భక్తులు దేవుని సేవకులు ప్రవక్తలు వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ అందులో ఒక కాలమాన పట్టిక లాగా ఒక క్యాలెండర్ లాగా ఒక క్యాలెండర్ లాగా ఈరోజు ఏం జరిగింది అని అక్కడ రాసిపెట్టుకున్నారంటుంది ఈయన వృత్తాంతం లంటే అవి అయితే అందులో ఎంతోమంది వ్యక్తులు ఉంటుండగా స్పెషల్గా ఈ యొక్క వ్యక్తి గురించి అక్కడ రాయడం మనం చూస్తా ఉన్నమాట అది ఆశ్చర్యం అన్నట్టు నాకు కూడా ఎందుకంటే ఇంచుమించు ఆ గోత్రంలో చాలా మంది ఉన్నారు ఆ గోత్రంలో ఆ రోజు కానీ వారందరిలో ఇతన్ని ఒక్కరిని ఎందుకు దేవుడు మన కొరకు చూపిస్తా ఉన్నాడు అని ఆ తరంలో అంటే ముఖ్యంగా ఆ వ్యక్తి త్వరంలో చాలా మంది ఉన్నారు తన సహోదరులు ఎంతో ఉన్నారు తను అన్నదమ్ములు ఎంతో ఉన్నారు తన చుట్టాలు ఎంతోమంది ఉన్నారు అందరిలోకి వెళ్ళా ఇతను ఒక్కనే ఎందుకు స్పెషల్ గా ఇక్కడ దేవుడు చూపిస్తుండంటే మన మనకు ఒక విషయం నేర్పడం కొరకు ప్రార్థన జీవితంలో ఈ వ్యక్తి పేరు జబ్బేస్ అని మనం ధ్యానిస్తా ఉన్నాం అయితే ఇది ఈ వ్యక్తి యూధ గోత్రానికి సంబంధించిన వాడు అందులో దగ్గర దగ్గర మంది వ్యక్తులు ఉన్నారు గోత్రంలో ఆ టైంకి ఆ రెండు మందిలో ఇతను ఒక్కడే ఈ దినవృత్తాంతంలో వారి అతని పేరుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆస్ట్రేలియం అనిపిస్తుంది కదా జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ థర్టీ టూ లో ఏముందంటే ఎబేజ్ అంటే దుఃఖం బాధ అని కూడా అర్థం లేక నొప్పి అని కూడా ఉంది ఇంగ్లీష్ లో సారో పెయిన్ సఫరింగ్ అని కూడా ఉంది కాబట్టి ఎబేజ్ అంటే ప్రతి దేవుని బిడ్డకి సాదృశంగా ఉంది మనమందరము దుఃఖంలో ఉన్న వాళ్ళమే మనమందరము బాధల్లో ఉన్న వాళ్ళమే మనమందరము శ్రమలలో ఉన్న వాళ్ళమే ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళమే అంటే అయిపోయినాయా అంటే ఒక లిస్ట్ అయిపోయింది ఒక లిస్ట్ ఆఫ్ సమస్యలు ఇంకొక లిస్ట్ వస్తూ ఉంది రోజు ఆ లిస్టులు పెరుగుతా ఒక లిస్ట్ అయిపోతా ఉంది ఉన్నది శ్రమలు ఉన్నాయి ప్రతి దశలో ఉన్నాయి కష్టాలు అయినా కానీ ప్రభు పేరు దడుచుకోండి అవన్నీ పాటపంచలు ప్రభుల్లోనే మనకు ఆనందం ఉంది శరీరంలో నొప్పి అందరు అనుకుంటారు మనకేం బ్రదర్కి ఏముండవేమో సమస్యలు అనుకుంటారు ఎందుకుండ మనిషికి ఉంటాయి సమస్యలు ప్రతి ఒక్క ఉంటాయి బ్రదర్కి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటారు ఎందుకుండ అందరికి ఉంటాయి ఒకటి ఏంటంటే నేను దాన్ని సాధ్యమైన ప్రార్థన ద్వారా జయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను కానీ దేవుడే పర్మిట్ చేస్తున్నట్టు కొన్నిసార్లు మెడిసిన్స్ వేసుకోమని అది ఫైనల్ దశలు మెడిసిన్ కాబట్టి అవయవాలతోని ఏ రీతిగా వాటితో సంభాషించాలా ఏసుక్రీస్తు నామంతో ఏ రీతిగా మనం మాట్లాడి మన అదుపులోకి తీసుకోవాలా ఇవన్నీ మనం చాలా కాలం నుంచి నేర్చుకున్నాం కొన్నిసార్లు మీకు చెప్పిన కూడా నా సాక్ష్యం ఇరవై ఐదు డాక్టర్ తరచుగా సిక్ అవుతుంటే నీకు డయాబెటీస్ కంపల్సరీ వస్తుంది ఎందుకు అంటే మీ పూర్వీకులకు ఉంది మీ తల్లిదండ్రులకు ఉన్నది నాకు రాదు అన్నాను దాని తర్వాత నేను కొంతకాలానికి ప్రార్థనలో కూర్చున్నాను మా ఫాదరు డయాబెటిక్ మా మదరు డయాబెటిక్ మా అన్న డయాబెటిక్ వాళ్ళు ముగ్గురు చనిపోయినారు నాకు ఎక్కడని బాధ ఉండే అయితే మా అన్న ఐదు సంవత్సరాల ముందు చనిపోకుండా దేవుడు నాకు చూపించిండు కళలో అతన్ని నేను తీసుకుంటున్నా అని రాత్రి వన్ ఓ క్లాక్ టూ ప్రార్థనలో కూర్చున్నా కళ కూర్చొని ప్రార్థన చేసిన ప్రభా కొంతకాలం అతని జీవితాన్ని ఎక్స్టెండ్ చేయి నా పిల్లలు పెద్దగా అది చూడాలి అతను కొంతకాలం ఎక్స్టెండ్ చేయి కన్ దేవుడు నాకు ఒక పాఠం నేర్పించిండు ప్రార్థనలో వినే గొప్ప దేవుడు ఎందుకంటే నీకు ఎందుకు కళ చూపించిండే నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని అయితే ఆ ఫైవ్ ఇయర్స్ ఆయన బహు భయంకరంగా శ్రమ అనుభవించింది నాకు అప్పుడు అనిపించింది నేను ఎందుకట్లా ప్రార్థన చేసినా అని అతని శరీరం అంతా ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ అతనికి ఎప్పుడు డయాబెటీస్ కంట్రోల్ ఉండకపోయి ఆయన మంచిగా ఉన్న కాలంలో నేను సలహాలు ఇచ్చినా ఆయన వినకపోయేవాడు ఎంతమంది సలహాలు ఇచ్చినా మంచివాడే మంచి భక్తి అంతా ఉంది కానీ కొన్ని విషయాల్లో కఠినంగా ఉండేవాడు ఎంత విషయంలో పట్టించుకోమంటే ఎప్పుడు పట్టించుకోకపోయేవాడు కానీ అట్లా కొలాబ్స్ అయిపోయింది తన లైఫ్ అంతా ఆయన చనిపోకముందు దేవుడు అతను తను మాట్లాడము ఒంటరిగా నేనున్నప్పుడు నా నా అతను చెప్పాడు డాడీ వచ్చింది దేవుడు నెక్స్ట్ వీక్ తిరిగి నేను మీ దగ్గరకు వస్తా అన్నాడు నాకు అప్పుడే దేవుని యొక్క ఆత్మ ఘోషిస్తుంది నెక్స్ట్ వీక్ ఇతను చనిపోతుండను ఎగ్జాక్ట్లీ మండే చనిపోయాడు ఆయన మాట్లాడే దేవుడు నీ ప్రార్థనకి స్పందిస్తాడు మదర్ విషయం గట్టనే జరిగింది ఆమె చనిపోతుంటే కొంతకాలం ఎక్స్టెండ్ చేయండి ఆమె వైఫ్ ప్రభు పాస్త చూపించిన దేవుడు ఇతను చనిపోతుంది నేను తీసుకుంటున్నాయి ఇతను అది పెద్ద సంఘంనైనా కొంతకాలం ఎక్స్టెండ్ చేయండి కానీ నేను చేసిన కాలం మొదలుకొని ఈరోజు వరకు ఆ పాస్టర్ హెల్త్ ప్రాబ్లమ్స్తో భయంకరంగా సఫర్ అవుతున్నాడు నాకే బాధ అనిపిస్తుంది నేను ఎందుకు అట్లా ప్రార్థన చేసిన అని ప్రభువు మనకి ఇవన్నీ నేర్పిస్తున్నాడు నువ్వు ఏదో గొప్ప కాదు నువ్వు ప్రార్థన చేస్తే అది ఎక్స్టెండ్ అయిందని కాదు నీకేం నేర్పుతుందంటే నువ్వు ఏమి కోరుకుంటున్నావో అది నువ్వు పొందుకుంటున్నావు అనేది కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అయింది దాని పరిణామాలు కూడా నువ్వు అనుభవించక చూడక తప్పదు అని ఎందుకు అంటే ఒక లైఫ్ దానికి పెట్టిండు దేవుడు ఆ టైం ఆ టైం వరకు అది కొనసాగాల్సిందే దానికి ముందు అది పోదు దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తే దుఃఖము క్షీణత తప్పదు అన్నట్టు అయితే ఎబ్బేజ్ అనే పదానికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే హెచ్ థర్టీ సారో లేక పెయిన్ అని ఎందుకు అక్కడ చదువుతున్న మనము తన తల్లి అతన్ని హు వేదనతో ప్రసవించిందంట ఇతర పిల్లలు అట్లా లేదు వేదన కానీ ఈ బాబు పుట్టప్పుడు బహుగా వేదనతో ప్రసవించింది కాబట్టి అతనికి ఆ పెట్టిందంట ఎబ్బేజ్ అని అంటే ఎబ్రి భాషలో నొప్పి అట్లా ఎవరని పెట్టుకుంటారు పిల్లలకి పేర్లు హెబ్రి భాషలో అట్లా పెట్టుకున్నారు అతని పేరుకి అర్థం నొప్పి అని నేను ఎన్నో చూపించిన మీకున్న పేర్లలో ఉన్న రహస్యాన్ని దేవుడు ఎట్లా వాటిని భద్రపరిచి దాచిపెట్టినాన్ని ఆ ఆగా. ఆ రూతు గ్రంథంలో చూపించిన కొన్నిసార్లు దాని తర్వాత లూకాసు వార్తల్లో ఉపమానల్లో చూపించిన కొన్ని పేర్లలో ఉన్న రహస్యాలు దేవుడు వీటి అన్ని బహు జాగ్రత్తగా భద్రపరిచింది ఆ పేర్లలో రహస్యాలు ఉదాహరణకి ఎల్లిమేలకు గురించి చూపించిన నయోమి గురించి చూపిస్తున్నాను దాని తర్వాత ఓర్ప ఎవరు రూత్ అంటే ఎవరు దాని తర్వాత మహలోన్ అంటే ఎవరు కిలియోన్ అంటే ఎవరు ఆ పేర్లు ఎందుకు అట్లా పెట్టుకున్నారు ఆ పేరుకి అయితే హెబ్రిలో ఈ మన ఈ ఇస్రాయన్ దేశంలో ఒక నమ్మకం ఏందంటే పేరుకు తగినట్లు మనుషుల జీవితాలు ఉంటాయని కాబట్టి హెబ్రేజ్ తన జీవితం శ్రమలతో కూడా ఉంటుందని తన తల్లి అనుకుని అట్లా పేరు పెట్టిందని కూడా ఒక చరిత్ర అయితే తన జీవితం శ్రమలతోనే ఉంది అన్న విషయాన్ని తనే జ్ఞాపకం చేసుకుంటుండ అక్కడ పదవ వచనం లేదా చూసినట్లు అయితే తన తల్లి బహు దేవుని పట్ల భయభక్తులు కలిగిన స్త్రీ తన కుమారునికి ఎట్లా జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా దేవుని ఎట్లా అనుసరిస్తూ ఉండాలా ఎట్లా ప్రార్థన చేయాలా విశ్వాసంలో అన్న విషయాలు మటుకు బహుగా ఆమె చేసింది అయితే ఈ అభ్యర్థ జీవితంలో అన్ని శ్రమలే కష్టాలే ఈ ఒక విషయాన్ని గమనిస్తానని యూదా గోతంలో పుట్టిన శ్రమలే ఉండి మీరు చూడండి ఎన్నిసార్లు నేను చూపించినా కూడా ఉదాహరణకి దావిదు జీవితం అన్ని శ్రమలే మరణించేంత వరకు తన పిల్లల జీవితాలు అన్ని శ్రమలే మరణించేంతవరకు దాని విషయంలో చూసిన యువత గోతురి అన్ని శ్రమలే చెద్దేశాలు మరణం వరకు రుచి చూసి శ్రమలే మన ప్రభు అదే గోత్రంలో పుట్టినవాడు మరి మరణం శ్రమ ఉంది ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళం మనం అందరం అంతరంగమందు మిమ్మల్ని యూతులుగా మార్చుకుంటూ దేవుడు రోముల రాష్ట్ర పత్రిక రెండవ ధ్యానంలో కాబట్టి ఎబేజు అంటే మనందరికీ సాదృశంగా ఉండడు ఆయన ఆయన మనం ఎంతగానో శ్రమలు పొందినం మన తల్లిదండ్రులు కూడా మన గురించి ఎంతగానో శ్రమలు పొందింటారు కానీ ఆయన ప్రార్థన తల్లి నేర్పించిన ప్రార్థన అతను ఎంతగానో ప్రార్థన చేసేవాడు తర్వాత అక్కడ సాక్ష్యం వింటున్నాం ఏంటంటే తన రక్త సంబంధికుల మధ్యలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవాడు అంటే ఎంతగా ప్రభుకి సన్నిహితంగా జీవించిండాలా కొన్నిసార్లు నేను గమనించిన దేవునితో ఎక్కువ సమయం గడిపే వాళ్ళని చూస్తే ఇతరులకి భయం ఉంటుంది ఓ నోట్ల నుంచి వస్తే ఏమన్నా భయం ఉంటుంది తర్వాత ఇతనికి అనేకమైన విషయాలు దేవుడు మాట్లాడుతుంటాడు కాబట్టి ఇతనికి ఏం మాట్లాడుతున్నా నా గురించి అన్న భయం కూడా ఉంటుంది నా గురించి తనకి ఏం బయలుపరుస్తుందో దేవుడు అన్న భయం కూడా ఉంటుంది వాళ్ళకి దేవుని బిడ్డలకి వీటి బిడ్డల గురించి కాబట్టి సరే మనం మనకి అట్లాంటి బయలుపరచినా మనము మనుషులని కించపరచము వాళ్ళని గాయపరచము వారి జీవితాల గురించి బయలుపరచడం మనం చెప్పాం తర్వాత అలా వ్యక్తికి శ్రమ వస్తే ఈ బ్రదర్ ఏం తప్పు చేసిండో ఏం పాపం చేసిండో అని కూడా మనం చెప్పాం ఎందుకంటే ఎన్నిసార్లు ప్రభు మనకు కాసల్లో ఒక మత్త వార్త ముఖ్యంగా అక్కడ మనం చూస్తాం ఒక పుట్టుగ పుట్టుకతో గుడ్డి భర్తలు ఉన్నాయి కదా అతని పేరు పుట్టుకతో గుడ్డి అయితే స్వస్థ పర్సన్ కానీ అప్పుడు శిష్యులు చదువుతారు వీడు చేసుకున్న పాపమ్మ వీటి తల్లిదండ్రులు చేసుకున్న పాపమ్మ అంటే ఇద్దరి పాపం కాదంటాడు కాబట్టి శ్రమ ఖచ్చితంగా పాపం వల్లనే వస్తుంది అని చెప్పడానికి వీలు లేదు రక్షింపబడ్డ ఇంకేం పాపం చేస్తాడు ఏది వచ్చినా కానీ ప్రభుకి సన్నిహితంగా ఉంటాయి శ్రమలు వస్తాయి కానీ ఆపదలు వస్తాయి కానీ పెద్ద దాంట్లోకి వెళ్ళి తప్పిస్తూ ఉంటాడు రుచి చూపిస్తాడు కానీ బయట తీసుకొని అప్పుడు ఏమవుతుందంటే మనము రుబ్బిపోమన్నట్టు తగ్గింపులుగా మనట్టు అంటే గరివించమన్నట్టు బహు తగ్గింపు జీవితం కలిగి నన్న సన్నిధిలో ఉంటామన్నట్టు విరవీగా మనట్టు విషయంలో కూడా నేను స్పెషల్ అని చెప్పుకోమన్నట్టు దేవుని సన్నిధిలో నేను ఎక్కువ చేసి అన్నీ తెలుసుకున్నాను బ్రదర్ అని నువ్వు స్పెషల్గా అతిశయించడానికి వీల్లేదన్నట్టు కాబట్టి ఆయన ఎంతగా ప్రార్థనా పరుడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం ఏ రీతిగా ప్రార్థన చేసేడు ఆయన ప్రార్థనకి దేవుడు స్పందించేడు అన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకుంటున్నాం ఒకసారి చదువు బ్రదర్ మరోసారి పదవచనం ఇస్రాయేలీల దేవుని గురించి మొర్ర నివు నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను చూడండి దేవుడు అతని ప్రార్థనని దయచేసి అతని ప్రార్థన విన్నాడు దానికి తగినట్లు అతనికి విజయం ఇచ్చాడు అని చెప్తున్నాడు కబటి ఏ రీతిగా ప్రార్థన చేసిండు ఎన్ని విషయాలు ఉన్నాయి అక్కడ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యాన్ని సిద్ధపరుచుకుంటే మనం కూడా మనము ఇట్లా నేర్చుకుంటాం మనం మొదటిదిగా మొక్క వచనంలోనే మొదటి పాయింట్ ఏంటంటే ఆయన ఏ రీతిగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేది ఫస్ట్ పాయింట్ అది తర్వాత అతనికి ఎంతగానో ఆసక్తి ఉంది యుద్ధ గోత్రంలో అంతగా ఆసక్తి ఎవరికి లేదు కానీ ఆయన ప్రార్థన ఏ రీతిగా ఉందనేదంటే మొదటి అంశంలో మనం చూస్తున్నాం దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇస్రాయల్ దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ప్రార్థనలో ఫస్ట్ మనం అది చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా వందనాలు నీవే ప్రభు నీవే నా దేవుడవు నీవే నా సృష్టికర్తవు నీవే నా విమోచకుడు నా ఆశ్రయదుర్గము నా కావలి కోట నా కేడము ఇంకా ఏ రీతిగా నువ్వే జ్ఞాపకం చేసుకుంటావు నా రక్షకుడు నన్ను స్వస్థపరిచిన వాడు నా తండ్రివి ఏ రీతిగా నువ్వు సంబోధించగలుగుతున్నావు ఆయన ఎంతో కృపగల దేవుడు ఎంతో దయగల దేవుడు ఆయన ఎంతో మహానీయుడు ఇన్ని విషయాలు నువ్వు జ్ఞాపకం ఆయన గురించి అయితే ఈ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పేరుకి తగినట్లు కాదు పేరు మీద విజయం పొందాలా అంటే శ్రమ మీద నేను విజయం పొందాలా బాధ మీద నేను విజయం పొందాలా దుఃఖం మీద నేను విజయం పొందదా మా అమ్మ దుఃఖపడింది కానీ ఆయన నేను సంతోషపరిచాను నా గురించి అందరు బాధపడుతున్నారు కానీ నేను అందరినీ సంతోషపరుస్తా నా జీవితం ద్వారా కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు బ్రహ్వా నా పేరేమో నాకు తెలియదు నాకు తెలియకుండా నాకు వచ్చింది పేరు మన తల్లి ఎంతగానో శ్రమ నా గురించి నన్ను కనడంలో కానీ వాటన్నిటినీ అవి మర్చిపోలాగినా వాళ్ళందరూ గురించి మర్చిపోలాగిన నన్ను ఆశ్రయించు ఆయన పాయింట్ అక్కడ ఉంది ఏంటంటే మొదటిదిగా దేవుడు తప్ప ఎవరుని ఆశ్రయించలేరు ఆయనని అన్నిటికీ మూలాధారం అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకుంటుంది ప్రార్థనలో ఇది మనం మర్చిపోవద్దు మన ప్రార్థన జీవితాల్లో ఫస్ట్ టైం లేస్తేనే అది జ్ఞాపకం తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాంటి సరే మీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు థ్యాంక్ యూ జీసస్ అవనామ జీవితాలు మనం చూస్తాము ఆదికాండం మీరు రెండు మనం చూస్తాం ఆయనకు సంబంధించింది ఆయన నిన్ను నీ వంశమును అందరినీ నీలో ఉంచి పుట్టిన వారిని అందరినీ నేను ఆశ్రయిస్తా అన్నాడు ఆకాశ నక్షత్రముల వల్లే ఈస్కరణ వాళ్ళను విస్తరింపజేస్తానన్నాడు కాబట్టి అబ్రాహ్ నకి ప్రతి వాగ్దానము తన బిడలకి అనుగ్రహించబడింది అయితే అది దళితుల రాష్ట్ర పత్రికల పౌరు జ్ఞాపం చేసిండు నేను ఎన్నిసార్లు మీకు చూపించినది అబ్రామ్ సంతానం ఇస్సాకు వలన కలిగినది అబ్రాహం సంతానం అనబడదు అన్నాడు అది బహు భయంకరంగా ఉంటుంది అది రోమిల రాష్ట్ర పత్రిక పదకొండోది నెలది చూస్తాం అది మనం ఇస్రాయల్ సంబంధాలు అందరూ ఇస్రాయల్ వలన అనుగ్రహించబడినది సంతానం అనబడదు అంటాడు అది ఎవరు ఆసలైన సంతానం అంటే గల్తీల్ రాష్ట్రాల ప్రత్యేకలో పౌరు చెప్తుడు ఏసే ఆ సంతానం అంటాడు క్రీస్తే ఆ సంతానం అంటాడు క్రీస్తు పక్షంగా ఉన్న మనమే ఆ సంతానం అంటాడు ఆ పక్షంగా అబ్రాహ్ణకి పాటిచ్చే వాగ్దానసలం అంటాడు అంటే అబ్రాహ్మణికి చేయబడ్డ ప్రతి వాగ్దానము ప్రకృతి సహజంగా పుట్టిన వాళ్ళకి కాదు అంతరంగ ముందు ఇస్రాయలుగా యూగులుగా మార్చబడ్డ క్రైస్తవులకి అంటాడు ఇది ఎంతమందికి అయిస్తారని తెలుసు అందుకు వాళ్ళు ఆశ్రయం పొందుకోలేకపోతున్నారు జ్ఞానము పొదువైతే ఆశ్రమ ఎట్లుంటుంది నాశనం నాశనమే ఉంటుంది కదా జ్ఞానము పొదువైతే నాశనమే ఉంటుంది నా ప్రజలు ఎందుకు నశించేది హుషయ అంటున్నాడు నా ప్రజలు ఎందుకు నశించాడు అంటే జ్ఞానము పొదువై జ్ఞానం కొద్దువై జ్ఞానం అవసరం మనకి ఎందుకంటే ఆయన ఏందే జ్ఞానం ఉంది మనకి ఆయనను పొందుకున్న వాళ్ళు మళ్ళీ ఎట్లా జ్ఞానం ఆసక్తితో వెతుక్కోవాలి కదా కాబట్టి అబ్రాహ్న పండు చేయబడ్డ ప్రతి వాగ్దనం నీదే ఆయన ఏమన్నా అబ్రాహ్తో నీకు నీ పాలెంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదన్నాడు అబ్రామ్తో ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఇది నువ్వు పొందుకోవాలా లేదా నేను దీన్ని పొందుకుంటున్నాను ప్రభావ నా పాలెంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు అయితే నేను కొన్ని సంవత్సరాల దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి ఎక్కువ ప్రార్థన కూర్చున్నాను ప్రభు మా దేశమంతా అంతా డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది ప్రపంచానికే కుటుంబంలో కూడా ఇంతమంది సఫర్ అయినారు దాని నుంచి బాధ అనుభవించినారు అనేసి నేను ఎంతగానో ప్రార్థిస్తే నాకు ఒకరోజు పిల్లవాట్లు ఏమనే ఒక డాక్టర్ మీద పది మంది కలిసి ఫైల్ చేశారు కేసు హైకోర్టులో ఆ కోర్టులో ఫైల్ చేస్తే ఆ డాక్టర్ గురించి నేను ఆ కేసు చదువుతున్నాను చదువుతామంటే ఆయన క్రిస్టియన్ డాక్టర్ ఈ క్రిస్టియన్ డాక్టరు ఆయన తన పేషెంట్స్ కి సజెషన్స్ ఇచ్చిండంట మీరు ఈ కార్బోహైడ్రేట్స్ తినద్దు పిండి పదార్థాలు తినద్దు షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో తినద్దు మీరు ఎందుకంటే మా ఫాదర్ అటున చనిపోయిండు నాకు కూడా డయాబెటీస్ వచ్చింది నేను ప్రతిరోజు ఇరవై మైళ్ళు జాగింగ్ చేస్తాను ప్రతిరోజు ఎందుకంటే నేను స్పోర్ట్స్ డాక్టర్ని నేను స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ని నేను ఒలింపిక్ స్పోర్ట్స్ పీపుల్కి నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చేవాడిని అటువంటి వాడిని నేను ఎంత జాగ్రత్తగా ప్రతిరోజు కొన్ని మైళ్ళ దూరం పరిగెత్తి ఎంతో జాగ్రత్తగా నాకు డయాబెటీస్ వచ్చింది ఎందుకు వచ్చింది అని నేను చూసి రకరకాల పుస్తకాలు తగ్గలేకే చీరగా తెలిసిందంటే మా కాలేజెస్లలో మెడికల్ కాలేజ్లలో ఎవరు ఈ పుస్తకాల గురించి చెప్పలేదు ఈ నాలెడ్జ్ నాకు లేదు అందుకు నేను శ్రమ పొందాల్సి వచ్చింది కాబట్టి ఆ పుస్తకాలు చదివాక నాకున్న నాలెడ్జ్ అంతా రాంగ్ ఇప్పటి నుంచి నేను ఇది పాటిస్తానే ఆయన ఆహారంలో పిండి తీసేస్తాడు పిండి పదార్థాలు గోధుమలు బియ్యము ఇవన్నీ తీసేసి కేవలము ప్రోటీన్ ఫ్యాట్ ఇట్లాంటివి కన్జూమ్ చేయడం వలన ఆయన ఈ రోజు వరకు బ్రతికిన్నాడు అయితే తన పేషెంట్స్కి అట్లా సజెషన్ చేస్తే ఎవరో కేసు వేసారు డాక్టర్లు దాన్ని తీసుకుపోయి కోట్ల ఫైల్ చేసిండ్రు చాలా సంవత్సరాలు కోర్టుల కేసినాక గెలిచిండు చివరికి ఎందుకంటే సైంటిఫిక్గా దాన్ని ఎప్పుడు చేసాడు ఆయన గెలిచిండు అది దేవుడు నాకు ఆ కేసు ఎందుకు ఆ రోజు ప్రార్థనకి జవాబు ఇచ్చింది ఎందుకంటే నువ్వు చదువుకున్నవి నువ్వు డాక్టర్లతో మాట్లాడుతూ ఉంటావు ఎక్కడెక్కడో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటావు కంపెనీస్ పెద్ద పెద్ద మేనేజర్స్తో మాట్లాడుతూ ఉంటావు కాబట్టి నీకు సైంటిఫిక్ కూడా తెలవాలా శరీర నియమం ఏందనండి అట్లా ప్రభు మాట్లాడండి కాబట్టి నాకు తెలుసు డయాబెటీస్ రాదు నాకని తర్వాత వచ్చిన వాళ్ళకి ఎట్లా రివర్స్ నాకు తెలుసు ఒకటి ఏంటంటే వినరు అంతే తేడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు అన్నట్టు మనుషులు ఎందుకంటే మనిషి నైజం అది మనిషి గుణగణం అది ఏ సలహాలు ఇచ్చినా తీసుకోరు తర్వాత నాకు అన్నాడు దేవుడు ఎందుకు తీసుకోరంటే ఉచితంగా ఇస్తే వాడు తీసుకోడు అదే నువ్వు డబ్బులు ఛార్జ్ వాడు నీకు డబ్బులు ఇచ్చి నీ సలహాలన్నీ వాడు పాటిస్తాడు ఎందుకంటే డబ్బులు ఇచ్చిండు కాబట్టి సరే అయినగా నేను డబ్బులు తీసుకున్న వాడి దగ్గర కలహాలు ప్రభు ఇచ్చిన మేరకు వాటి నానికి చెప్తూ ఉంటాను పాటించే వాళ్ళు పాటిస్తూ ఉంటారు పాటించకపోవడం వల్ల శ్రమ తెచ్చుకు పెట్టుకుంటారు తర్వాత కూడా దేవుడు విజయం ఇస్తూ ఉంటాడు ఏంటంటే ఆయన ఎబ్బిడ్డను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన విషయం అదే ఎబ్బస్ నుంచి ఆయన ప్రతి దశలో నాకు ప్రభువు నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి నాకు వద్దు ఆశ్రాదం సుధామరాజుతో మాట్లాడేంటి అబ్రామ్ అదే నేను నీ దగ్గరికి వెళ్ళి ఒక పువ్వు కూడా నాకేం వద్దు ఒక్క పైసా అవసరం లేదు నీ దగ్గర నుంచి ఎందుకంటే అబ్రాహాంకి డబ్బులు ఇచ్చిండనేసి చరిత్రలో సెటిల్ అయిపోతుంది ఆ విషయం ఒక రాజు అబ్రాహాం నాకు డబ్బులు ఇచ్చిండనేసి అది పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది చరిత్రలో నాకు అది అవసరం లేదు నాకు దేవుడిస్తేనే తీసుకుంటాను సంతానం ఉన్నారు ఈరోజు ఎవరైనా చెప్పడానికి చెప్పు ఎంతమంది దగ్గర నువ్వు తీసుకున్నా డబ్బులు నేను ఒ్వరి దగ్గరికి వెళ్ళిన నేను ఇంతవరకు ఒక్క చేసి ఆపలే నా నేను పస్తులు ఉంటాను ఓన్ జరగదు మీరు డబ్బులు తీసుకో నేను ఎక్కడ అప్పు చేయం నేను ఏదో కష్టపడతాను ఎక్కడి నుంచో ప్రయాసపడతాను కానీ ఆ టైంకి నాకు దేవుడు దయ దయచేసిన డబ్బులు ఎక్కడో నువ్వు ఎప్పుడో ట్రైనింగ్ ప్రోగ్రాం చేసినావు ఎక్కడో స్పీచ్ ఇచ్చినావు ఆ డబ్బులు అన్ని వస్తావుంటాయి ఒక టైంకి అది ప్రభు మన కొరకు సిద్ధపరిచింది కాబట్టి మనం ఈ సత్యాన్ని గ్రహించి మనం ఏం చేయాలంటే సరే ఇప్పుడు నేను అవన్నీ డీటెయిల్స్ మీకు చెప్పాను మెలికి క్రమం గురించి మెలికి యాజకత్వంలో ధన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు రాజులు రాజులు ధన ధర్మాలు చేస్తారు పేదలు కదా పొందుకుంటేది డబ్బు లేవి యాజకత్వము ఎప్పుడు తీసుకుంటేది వెలిగించేద్దకత్వం ఎప్పుడు ఇచ్చేది అని మనం చూస్తాం కానీ మనమేం ఏం సంతోషంతో ఇస్తాం మనం మన జీవితంలో కాబట్టి దేవుడే అన్నిటికీ మూలము ఆశీర్వాదాలకి మరి విశేషంగా అన్న విషయాన్ని ఎప్పేజ్ మొదటి భాగంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు తర్వాత రెండవ అంశము బహు ప్రాముఖ్యమైంది రెండవ అంశంలో ఏమంటుండంటే చదువు బ్రదర్ విశాలపరచమంటుండు అవునన్నా ఇస్రాయేల్ దేవుని గురించి మర్రపెట్టి నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి చెయ్యి అక్కడికి చాలే బ్రదర్ నా సరిహద్దుని విశాలపరచమంటున్నాడు ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం ప్రకృతి సహజంగా ఆత్మీయంగా నేను చాలా కామెంట్ అసలు గతంలో చూసినాను ఇప్పుడు కూడా చూసినాను ఈరోజు కూడా చూసినాను ఈ నా సరిహద్దుని విశాలపరచము అంటే ప్రకృతి సహజంగా దేవుడు నిన్ను నీకు బహుగా ఆస్తి అంతస్తరిస్తాడు భూములు ఇస్తాడు నీ సరిహద్దులు అట్లాగా విస్తరిస్తే అది పాత నిబంధన విధానం అది క్రొత్త నిబంధన విధానంలో అది కాదు క్రొత్త నిబంధన విధానంలో రెండంచెల వాడి గల ఘడ్కం రెండో అంటే ఆత్మీయంగా జరుగుతుంది ప్రకృతి సహజంగా జరుగుతుంది కానీ మనం మటుకు ప్రకృతి సహజ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వము ఎందుకంటే అన్ని పొందినమాడు కాబట్టి అవి వస్తావు అంటే వాటి మీద మనసు పెట్టనే పెట్టం మనం నీకు ఎంత ఆస్తి ఉంది ఎంత డబ్బు ఉందనే నువ్వు నీకు కావాల్సింది ఆత్మీయమైనది ఆశీర్వాదం కాబట్టి నీ సరిహద్దులు విషల పరచాలంటే నేను అది చేసిన నా జీవితంలో ఎక్కడెక్కడెక్కడెక్కడో సువార్థ ప్రకటించినో ఎంతమంది ప్రభుని తెలుసుకున్నారు కొన్ని వందల మంది వేల మంది ప్రభుని తెలుసుకున్నారు నేను లెక్క పట్టను లెక్క కట్టం కూడా అవసరం లేదు కూడా నాకు కానీ నేననేది ఏంటంటే ఆ వాక్యాన్ని నెరవేర్చి నా ప్రభు శ్రమనుందిన వాళ్ళే మన అందరం బహుభయంకరంగా చిన్నప్పటి నుంచి పుట్టిన వాళ్ళం మనం అందరం ఈరోజు కూడా శ్రమలకు ఉండకపోతున్నాము కానీ ప్రభులో ఆనందంలో ఉన్నాం ఆయన నా సరిహద్దుని ఎంతగా విస్తరింపజేసిందంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ మనుషులు టచ్ నా పరిచర్యలో నా సేవ పరిచర్యనే కాదు ఈ లోకపు పొదు పరిచర్యలు కూడా లేక ప్రకృతి విధానంగా ఉన్న ఉద్యోగ స్థలంలో కూడా కొన్ని వేల మంది దేశం అంతటా ఎక్కడెక్కడి మనుషులు వచ్చి వింటూ ఉంటారు నా లెక్చర్స్ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా నుంచి ప్రొఫెసర్లు వింటారు వచ్చి ప్రొఫెసర్లు సైలెంట్గా వింటూ ఉంటారు మనం చెప్తామంటే నాకు తెలుసు అది ఎందుకో ఆయన పరిశుధాత్మ అభిషేకం నాలో ఉంది కాబట్టి నా మీద ఉంది కాబట్టి నేను నిలబడ్డానంటే నేను మాట్లాడానంటే అందరు సైలెంట్గా వినాల్సిందే అది అతిశయంతో చెప్పింది కాదు ఇది ప్రభు వలన కలిగింది కాబట్టి ఆ రీతిగా వారి జీవితాలన్నీ దేవుడు ఎంతగానో ప్రోత్సహిస్తా ఉన్నాడు నార్త్ ఇండియా ఏంది సౌత్ ఇండియా ఏంటి ఎక్కడెక్కడెక్కడ నుంచో మనుషులు వచ్చి వింటా ఇక్కడ కూర్చొని ఆ రీతిగా ప్రభు ఎన్ని సమాచారం నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ అలా వైస్ ప్రెసిడెంట్లు సిఇఒలు చైర్మన్లు కంపెనీ చైర్మన్లు కూర్చొని వింటా ఉంటారు చెప్తా ఉంటే అది ఎట్లా సాధ్యం చెప్పండి అసలు చదువే అబ్బని నేను చిన్నప్పుడంతా ముద్దు టెన్త్ క్లాస్ డింకీ కొట్టిన వాడిని దాని తర్వాత డింకి కొట్టలేదు కానీ ఇంటర్మీడియట్ నుంచి అంతా జాగ్రత్తగానే క్రమంగానే చదువుకుంటూ కానీ అంతగా లేకుండా నాలుగు చిన్నప్పుడు కంప్లీట్ స్కూల్లే డుమానా శర్రమంతా గాయాలు పగిలి అడి పండ్లన్నీ మంటలు పుండ్లు శర్రమంతా పుండ్లు తల నుంచి అధికాలం వరకు పుండ్లు అది మలాం పోసుకొని పండుకుండటన్ని రూమ్ లో రూమ్ లో అది చదువు అంత దిబ్బతి అనేక ప్రాంతాల్లో ఏదైతే నడిపిస్తున్నట్టే చిన్నప్పటి నుంచే మా మమ్మీ ప్రార్థనలు నడిపించిందాన్ని మా మమ్మీ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది ఆయన ఇన్స్పిరేషన్ ఆయన చూస్తే నేను ప్రార్థనలో కూర్చుండేవాడు ఆ ప్రార్థనలో నేను ప్రభుని చూడగలిగినాను పర్లో దర్శనాలు చూడగలిగినను ఎంతెంతో మంది ఎంతమంది గొప్ప గొప్ప భక్తులను నేను చూడగలిగిన గతంలో ఇప్పుడు మటుకు నేను వాటికి ప్రార్థన తీస్తలేను నేను ఇప్పుడు మటుకు చూడాల్సింది ఈ ప్రార్థన జీవితంలో అనేకుల జీవితాలను ఏరిట్టిగా ప్రవచ్చత నడిపించాలనేది నా ప్రయాసం నీ సరిహద్దులు నేను విషలపరచాలంటే నువ్వు సేవా పరిచర్యాల ఉంటేనే కానీ కాదు నేను తెలుసుకున్నా నువ్వు ఎన్ని భూములు సంపాదించుకుంటుంది ఎన్ని సంపాదించుకుంటుంది నువ్వు పండుకునేది తింటే స్థలం కదా చివరికి కాలాన్ని ముగించినాక కూడా నీ కొంతే స్థలం కదా ఇవన్నీ సంపాదించుకొని ఏం చేస్తావు కాబట్టి ఆత్మీయ నీ సరిహద్దుని విశాలపరచుకొని నీకున్న ఆ తలాంతిని నువ్వు కదిలించుకోలేకపోయినావు ఇన్ని సంవత్సరాలు నీకు ఎన్నెన్నో మంచి మంచి తలాంతలు ఇచ్చాడు నీకు ప్రవచన వరం ఇచ్చాడు నువ్వు మానేసినవు దాన్ని ప్రవచించడం నీకు స్వసత వరం ఇచ్చినవు నువ్వు ఎప్పుడో అనేకమైన కృపవారులు ఇచ్చాడు దేవుడు నువ్వు అటన్నిటినీ క్యాప్ పెట్టేసి సీల్ చేసి పెట్టుకున్నావు ఏం దాన్ని వాడింటే నీ సరిహద్దులు విశాలం అయ్యేది ఆయన ప్రార్థన చేస్తుండే ప్రభావ ఇప్పుడన్నా నేను దాన్ని వాడుకునేలాగున నా సరిహద్దు విశాలం కావాలా ఎవరైతే నా గురించి బాధపడిందో వాళ్ళు దాన్ని చేసి సంతోషించాలా విశాల పరిచింది నన్ను ఆస్తి అంటే ఆయుష్ దాని తర్వాత అవి కూడా సాధ్యం అవి కూడా ఎందుకంటే దేవుడు ఈ లోకం ఎందుకు పంపించింది నిన్ను పేదరికంగా జీవించమని కాదు కదా బెగ్గర్లాగా జీవించడమని కాదు కదా ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు మళ్ళీ నీ దగ్గర డబ్బు ఉంటేనే నువ్వు ధన ధర్మాలు డబ్బు లేని చేయగలడా చేయలేడు కదా ఆ విధరాలకి ఒకటే కాస్తుండే అది కూడా లేకపోతే ఎట్లా చేశారు చెందా చేశాడు కదా వేయాలా తానికి లేయాలా ఆయన దేవుని యొక్క హస్తం ఆయన మీద ఉందని గ్రహిస్తుండ్రు ఆ ప్రార్థనలో నీ హస్తం నాతో పాటు ఉన్నంత వరకు నేను ఆశ్రయింపబడతాను అని చివరిగా చివరిగా ఆయన ప్రార్థన ఏమో ఈ అపాయం నా దగ్గరికి రాని కూడా నన్ను కాపాడంటుంది లాస్ట్ ఒకసారి చదివేది లాస్ట్ నేను వాకింగ్ వహిస్తున్నాను ఇస్రాయలీల దేవుని గురించి మొర్ర పెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా అది ప్రార్థన కాబట్టి నాకు ఏ కీడు రాని కూడా నన్ను తప్పించమంటుంటే ఎందుకంటే యూదగోత్రం కాబట్టి యుద్ధ గోత్రికులకి అందరికీ కీళ్ళు వస్తూనే ఉంటాయి అందుకే మన ప్రభు కూడా యూద గోత్రికుడే కదా ఆయన ప్రార్థన మనం చూస్తాం మత వార్త ఆరవ అధ్యాయంలో శిష్యులందరూ వచ్చి అడుగుతున్నారు మన బాప్తిజం ఇచ్చే యూహాను శిష్యులకి ఇచ్చే వ్యూహాను ఏ రీతిగా అయితే ప్రార్థనలు మాకు కూడా ప్రార్థన నేర్పు అని ఆయన అడుగుతున్నారు అప్పుడైనా వారికి ప్రార్థన నేర్పించింది తెలుసా మా తండ్రి అదొక మోడల్ ప్రేయర్ ఎట్లా మనం ప్రభుని సంతో సంబోధించాలా మన దేవుణ్ణి ఎట్లా సంబోధించాలా ఆయన తండ్రి అని సంబోధించాలా ఈ లోకంలో ఏ దేవుణ్ణి ఏ దేవతలని మనం మనుషులు తండ్రి సంబోధించారు తల్లి సంబోధిస్తారు ఎందుకంటే వారికి తల్లి ప్రాముఖ్యమైన తండ్రి కాదు అని బైబుల్ తండ్రి గురించి మనకు బోధిస్తుంది మన దేవుడు తండ్రితో తండ్రినే కాబట్టి పరలోకం వందడం మా తండ్రి అని ఆరంభిస్తున్నాడు తర్వాత జ్ఞాపకం చేసుకోండి తొమ్మిదవ వచనం కష్టం ఇప్పటికేముంటది అక్కడ ప్రార్థనలో చదువుతావు మతేశ్వరత చివరి మతేశ్వర తొమ్మిదో వచనంలో చదువుతున్నా మమ్మల్ని శోధనలోకి తీక దుష్టి నుండి తప్పించము అవునన్న పదమూడవ వచనంలో ఉందన్న మమ్మల్ని శోధనలోకి తీగ దుష్టు నుండి మమ్మల్ని తప్పించము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల అదే లాస్ట్ వచనం ఉంది అవునులేదు శోధంలోకి తీక దుష్ని తప్పించమంటున్నాడు ఎర్థన కూడా అదే ఎటువంటి అపాయము నాకు వాటిల్ిన కొండ కాపాడు ప్రభు అని అని అయితే దేవుడు ఆ ప్రార్థనకి స్పందించాడు దానికి జవాబు పొందుకున్నాడు కాబట్టి ఈ నాలుగు అంశంలోని నీ ప్రార్థనలో ఎమర్చుకొని ప్రార్థన నేను ఒక ఫ్యూ మంత్స్ క్రితము దానియుల ప్రార్థన గురించి మీకు చూపించిన ప్రభు ఏ రీతిగా బయల్ప్రస్థానంటే ఆ టైంకి అవి మనం బయల్ మనం చెప్పాలి ఆ మనుషులకి ఎందుకంటే నీకు ఎందుకు చూపించినట్టే కారణం అది దానిలో ప్రార్థన ఎట్లా నేను మీకు చూపించిన తొమ్మిదో అధ్యాయంలో అనుకుంటా ఆయన తన దేశ ప్రజల పాపముల గురించి ప్రార్థిస్తున్నాడు తన పాపం గురించి ప్రార్థిస్తుంది ప్రభు మా పాపములు క్షమించింది ఆయన అని ప్రార్థిస్తుంది అనుదినం అంత భక్తిపరుడు దేవుని అంత విశ్వాసం కలిగిన వాడు ఆయన ఎన్నెన్నో మర్మములని బయల్ జ్ఞాపకం చేసుకుని చూపించగలిగిన వాడు దేవదూతులతో సంభాషించిన వాడు అంత గొప్ప దైవజనుడు ప్రభు క్షమించని ప్రార్థన చేస్తుంటే ఒళ్ళు దిల్దరించింది నాకు నేను తర్వాత రెండు మూడు పబ్లిక్ మీటింగ్స్ అలా ఆ ప్రార్థన గురించి చూపించిన మనుషులే యాజకులకు పాస్టర్స్ కి పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో దానియులు ప్రార్థనట్లు ఉంది నువ్వు అట్లా ప్రార్థన చేస్తున్నావా అంటే ఒక అనాలిస్ట్ నేనంటే ప్రార్థన చేస్తున్నాను ఏమని ప్రార్థన చేస్తున్నావు అంటే నా పాపం క్షమించండి మంచిదే మళ్ళీ పక్కింటి పాపం క్షమించామని ప్రార్థన చేస్తున్నావు అంటే సైలెంట్ అయిపోయింది మనం అందరి గురించి ప్రార్థన చేయాలా అందరి పాపంల గురించి ప్రార్థన చేయాల నాకు నేర్చుకుంటాం ఈ రోజు ఎబ్బరోజు ప్రార్థన కూడా ఆ రీతిగా ఉంది కాబట్టి ఎట్లా దేవుడి నుంచి నువ్వు ఆశీర్వద పొందుకోవాలా అంటే ఇక్కడ ఉంది నాకు ఎటువంటి అపాయం రానికుండా కాపాడుకురావా ఈ రాత్రి నా ప్రాణాన్ని నా ఆత్మని నా శరీరాన్ని నీకు సమర్పించుకుంటున్నా మీ హస్తాల గొప్ప చెప్తున్నాను నాకు మంచి దగ్గర దచ్చింది వెహికల్ వేసి వాళ్ళు మహిమపరచాలా అటువంటి జీవితం నాకు ప్రభు అన్న ప్రార్థనలు మనకు ఎడతెగక మెలకువగా నిలకడగా మనముండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా ఎల్లప్పుడూ ప్రతి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన మెలకువకు ఎడతెగక నిలకడగా అటువంటి ప్రార్థన జీవితంలో ప్రభు మిమ్మల్ని నడిపించాలా నన్ను నడిపించాలా పరిశుద్ధర తండ్రి వాదన ప్రార్థనలు ఎంత ప్రాముఖ్యమైన మీరు మాకు చూపించినారు ఎందుకంటే మీతో మేము మాట్లాడితేనే మీ నుంచి మేము అనేకమైన విషయాలు నేర్చుకోగలం మీతో మేము మాట్లాడకపోతే మీ స్వరం మాకు వినిపియదు కాబట్టి నైనా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మనం మీతో సంభాషించాలా మీ స్వరం వినాలా అనేకులతో అనేకులకు అవి మేము చూపించాలా ఎందుకంటే అందుకొరికే మీరు అవి చూపిస్తున్నారు అవును నేనమ్మా అతిశయమా గొప్పతనాన్ని బట్టి కాదు మా యొక్క జ్ఞానాన్ని బట్టి అసలే కాదు బ్రహ్మా దేనికి యోగ్యులం కాదు అయినగానే మీ యొక్క కృపా సింహాసనం ఎదుట మమ్మల్ని నిలబెట్టుకున్నారు మీ సింహాసనం మీద మమ్మల్ని కూర్చోబెట్టుకున్నారు రాసిన పత్రికలు ఎన్నిసార్లు మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు పరలోకంలో మీరు మమ్మల్ని మీతో పాటు కూర్చుంటబెట్టి అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతున్నారు అవన్నిటిని బట్టి మీకు ఎంతో వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మిమ్మల్నే మహిమపరుస్తున్నాం మిమ్మల్ని గడపరుస్తున్నాం వింటే వారి జీవితాలలో అద్భుత కళలు జరిగించండి రిలీజ్ చేస్తుండగా ప్రభు వారి జీవితాలలో స్వస్థతలు అనుగ్రహించండి ఆర్థికంగా మెరుగుపరచండి ఎవరి జీవితంలో డబ్బులు లేవు ప్రభు ఎబ్బే ప్రార్థన జ్ఞాపకం తీసుకుంటున్నాం మీరు ఆశ్రయిస్తున్నారు సరిహద్దులని విస్తరింపజేస్తున్నారు అంత సమృద్ధిగా ఇస్తున్నారు ప్రభావా అదే రీతిగా ఎటువంటి అపాయం ప్రాణకుండా ఆ ప్రార్థనకి మీరు జవాబిచ్చినారు అట్లనే మాకు అందరికీ ఈ రాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి పరిశుభ్రవైన దేవాదంలో గడిచిన కాలం అంతా తండ్రి రాజు కాపాడుతూ నాన్న భద్రపుర స్తోత్రములు తండ్రి రాత్రి కాల సమయంలో సన్నిధిలో ప్రాబ్ అతను మీ సమయం గడిపేలాగా నేను ఇచ్చిన కృతను బట్టి వందనాలు తండ్రి నేను అనస్వరం నేను చిన్న కృతను బట్టి వందనాలు తండ్రి ప్రార్థన జీవితం గురించి నేను ఎడ్డ జీవితం గురించి ప్రాబ్లం నేను అద్భుతమైన విషయంలో ప్రభావం తీసుకొచ్చినందుకు నీకు వంద ప్రాబ్లం నన్ను తండ్రి నేను ప్రార్థన జీవితంలో ఉండాల నేను అటువంటి కృతను మాకు అనుగ్రహించండి నా ఎడత ఎక్కన తండ్రి నేను ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి నేనే ప్రభావ ఈ గడిచిన కాలంలో తండ్రి అనేక మార్లు ప్రభావ నేను అనుకున్న రీతిగా నా ప్రభావ క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను మంచి ప్రార్థన కలిగిన ప్రభావ శక్తి కలిగిన వారమై నేను ఎక్కువగా సహాయపడండి నేను ఆక్రండి సిద్ధపడి అనేక సిద్ధపక్షడానికి భయం చే తండ్రి అదే రీతిగా ప్రభావం చేసుకోండి ప్రభావం నుంచి తప్పించుకుంటే వందనాల ప్రాభా ఇంకా అనేకమైన దెబ్బలు ఉంటుండగా ప్రభావ మీరు నేను మీ గాయపడి ఆశానికి కాకండి సంపూర్ణమైన స్వస్థం అనుగ్రహించండి ప్రాభం అది రీతిగా తండ్రి శ్రీనివాస వేదని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభావ కూడా తండ్రి నాయన యాక్సిడెంట్ బాధపడుతుండగా మీరు నాయన జ్ఞాపకం చేసుకొని నా ప్రభావ తనను కూడా తండ్రి అనేకమైన డబ్బులు తగిలిండగా మీ గాయపడిన హస్తు ముట్టండి కాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి నేను తను తీసుకునే ట్రీట్మెంట్ లో మీరు తోడుకున్న ప్రభావం ప్రతి అవసర తగ్రత్త మీ తీర్చండి నా ప్రభావ డాక్టర్లు కూడా మంచి జ్ఞానం మనం ప్రార్థిస్తున్నాను ప్రభావం అదే రీతిగా తండ్రి నాన్న నా ప్రభా బ్రదర్ ఎవరైతే నా తల్లి పాయిజన్ తాగారో ప్రభా బ్రదర్ని మీ జ్ఞాపకం తండ్రి నాన్న ఏ చింతా విచారంతో తను తీసుకున్నాడో తెలియదు ప్రభా మీరే తండ్రి నాన్న సంపూర్ణంగా స్వస్థపరచండి నాకు చింతా విచారాలు తొలగించండి నాన్న ప్రభా రక్షణ లేని పెట్టే తండ్రి మీరే రక్షణను విధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబం మారు మంచి వీరంతకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదే తండ్రి కనిక రంగుల దేవానికి మందనాలు తండ్రి అయితే ప్రభా జాశ్వర్ బ్రదను బట్టి నీ బాధలు చేయంత మొరపెడుతున్నాను తండ్రి నేను మీరు జ్ఞాపకం చేసుకోనండి హై ఫీవర్ తో బాధపడుతుంది హై ఫీవర్ తోటి నేను శ్వాస తీసుకోవాలని ఇబ్బంది పడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ గాయపడిన హక్తంతో ముట్టండి తాకండి సంపూర్ణమైన శ్వాసాను గ్రహించండి నా నేను కావాల్సిన ప్రత్యవసర కదా మీరే మేము మహిళ విషయంలో తీర్చుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా అదే రీతి సహృదయ జ్ఞాపకం చేసుకోనండి వన్ టెంపరేచర్ తో ప్రభా తను మీరు నాయన సంపూర్ణంగా ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థ పరిశ్రమలో తండ్రి మీ నామ్మాని మేముకరంగా మీ సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతిగా తండ్రి నైనా బ్రదర్ బట్టి మీ పాదాలు చింత మొరుపెడుతున్నాను తీవ్రమైన జ్వరంతో తను బాధపడుతుండగా మీరేం ముట్టంటే తాకండి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి నా ప్రభా మీరు నైనా మీ నామ్మానికి మేము మీ సాక్షిని పైకి లేవనైతే మనం ప్రార్థిస్తున్నాం ఆయన చెప్పబడిన ప్రతి ప్రార్థనా అంశానికి ప్రభా మీరే ఘన విజయాన్ని దయచేయండి నా ప్రభా ఏ ఒక్కరు కూడా నశించడం చిత్తం కాదు ప్రభా ఏ ఒక్కరు కూడా నీ ఎందుకు వచ్చే వారిని ప్రభా నీ ఎందుకు ఎవరు కూడా నువ్వు తోసివేవు ప్రభ కాబట్టి మీరు నైనా ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచుడు అతన్ని నేను ప్రేర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ జ్ఞాపకం తీసుకోనండి వారి కుటుంబాల్లో మీ పనులకు శాంతి సమాధానం అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభావ అతన్ని ప్రతి చోట మీకు సాక్షులుగా మీ నామానికి మహిమకరంగా ఉండండి సహాయపడండి ఏ ఇరుపులు ఇబ్బందులు ఉన్నాయి ప్రభా సమస్త దేవుడు నన్ను మీరే మీ మహిమేశ్వరంలో ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ప్రతి ఒక్కరం ప్రభా నమ్మకంగా నాకు తండ్రి పుదమట్టుకు నేను సేవించడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభావైతే తండ్రి గోపదేవ నన్న గొప్ప సమయాన్ని అనుగ్రహించడానికి వందనాలు ఈ సన్నిధిలో గడపడానికి మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్రం పరిశుద్ధానికి ఏ సుప్రి స్ట్రజానికి వందనాలు తండ్రి దినమంత మమ్మల్ని కాచి కాపాడి సజీవనికలు నిలబెట్టినా దేవానికి వందనాలు తండ్రి దేవ వాక్యం ద్వారా మీరు మాతను మాట్లాడినా దేవానికి వందనాలు నిశ్చయముగా మీరు మాకు తోడయండి మా సరిహద్దులని విషాలు పరిచం నీ తోడుగా ఉంచి ఏ రాకుండా మమ్మల్ని కాపాడి మీరు రక్షించుకోండి దేవా మీరే మాకు తోడయండి దేవ వాక్యం దేవానికి స్తోత్రం మాతను మాట్లాడిన దేవానికి వందనాలు ఏ స్ట్రజానికి స్తోత్రం దేవా ఒక చిన్న పాపని ముట్టి తాకి స్వస్థపరచండి దేవా మంచి ఆరోగ్యం దయచండి దేవాన్నికి దేవా మరి ఏసు మరి డిచార్జ్ చేసిన దేవా నీకు వందనాలు తండీ ఏసు రాజా నీకు ఇస్తూ ఉద్రం ముఖ్యంగా దేవాన్నికు వందనాలు తండీ అక్కడ రవి చెల్లె కూడా ముట్టండి కిడ్నీ హార్ట్ ముట్టి తాకి స్వస్థపరచండి బిడదలా దయచేసి దేవానికి తోధ్రం దేవాస్ కృష్ణరాజానికి వందనాల్ తండి శ్రీనివాస బ్రదర్ని కూడా ముట్టండి దేవా ఏసు రాజానికి తోద్రం దేవా అప్పుడని తల మొదలుకుని అరికాల వారికి ముట్టండి నర నరాలని రక్త పోషణ దండి దేవానికి అప్పుడే స్వస్థపరచండి అప్పుడే మీరు రక్షించుకొని ప్రతి ఒక్క పాపాలు మీరు క్షమించి దేవాని నామానికి దేవా బిడ్డల ద్వారా మహిమ రావాలి దేవా దేవ మహిమ కలగాల ఏసు నామలో మీరే కార్యం జరిగించండి దేవా మరి ఇంకో శ్రీనివాస బ్రదర్ కూడా ముట్టండి దేవా తాకండి స్వస్థత దయచండి బుడిదల దండి ఈశ్వరజానికి తూద్రం దేవా ఈశ్వరాజా వందనాలు తండీ మరి ఇంకో బ్రదర్ జాషుబా బ్రదర్ కూడా ముట్టండి దేవా దేవా బుడా కూడా మంచారోగ్యం దండి దేవానికి ఇస్త తోద్రం దేవా ఈశ్వరాజా నీకు వందనాలు తండీ దేవా మీరే ఆత్మకరం జరిగించండి ముఖ్యంగా దేవా మరి ఇంకే అంశాలు ఉన్నాయి దేవా ప్రతి ఒక్క అంశానికి జవాబు దయచ్చండి దేవా ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ సుక్రీ స్రజానికి వందన అవుతండి ముఖ్యంగా కావేస్తాను ముట్టండి ఆ కుటుంబంలో మీకు తోడండి దేవా అప్పుడక్కడ దయించండి ప్రతి బలహీనతలు బలం శక్తి రక్త ప్రోష దయచేసి దేవాని కృపల భద్ర ఆ కుటుంబాన్ని కూడా రక్షించుకొని దేవా ఏ సజాని ఎక్కి స్తోత్రం దేవా ప్రతి ఒక్క అంశానికి జవాబు దయచేయండి కేబీపే ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించుకొని సేవలో వాడుకొని దివాని మీరే ఆత్మకార్యం జరిగించామని ఏ శ్రీ కృష్ణా నడుచునాం తండ్రి ఆమె చెప్పిన వాక్యం ఆ ఉదయంలో ప్రభ నాటించి ఆ వాక్యమే వెలుగుకొన జీవితం వచ్చింది నా జీవం వచ్చింది నా ప్రభానికి శ్రోతం ఏసుప్రభ ఇవాళ బ్రెయిన్ ట్రూమర్ ఉంది ఆ సితటి తాకి ఆ బ్రెయిన్ టూమర్ ఎవరికి మీ స్వస్సపరచండి ప్రభ మీకు సమస్య సాధ్యం వేసుప్రభ ఆ బెడ్రూమ్ ని గద్దెస్తున్నాం వేసిన వాళ్ళు వెళ్ళిపోవాలా ఆ బెడ్ రూమర్ ప్రభ తీసేసి స్వస్సపతి బ్లడ్ సెల్ మంచిగా ఉండాలి సుప్రభ మీరు కార్యం చేయండి విజయం దయచేయండి మన సాయిబాబా బుర్రుట్టను తాకండి ఆయన ముట్టి స్వస్వపర్తి ఫీవర్ ని గద్దించండి ఆయన పాపలు క్షమించి కడిగి అనలి జీవ వాక్కు పంపి జీవింపించేయండి చీకటి నుంచి విడిపించి ఆ కుటుంబీ లక్షణం పొందాలేస్తూ ప్రభా మీరే కార్యం చేయండి ఇద్దరు శ్రీనివాసు ప్రేజిస్తూ ప్రభా ఇద్దరు శ్రీనివాసు బుర్రుట్టను తాకండి క్షమించి ఇద్దరు ప్రభా జీవం పోషించండి ఆ ఫైదం నిళ్ళిపోవాలా ఇతర జీవితాలు చీకటి పారిపోవాల హలడియా నాది వాళ్ళకు జీవం పోషించండి జీవింపించేయండి ప్రతి శోధన మనగడం కొట్టేసి వాళ్ళ కుటుంబం పాపం క్షమించి వాళ్ళని జీవిపించేసి గొప్ప సాహ్యం తెచ్చేయండి సైతాన్యాలు కాల్చేయండి నాదివానికి శృతం కావ్యం మట్టి పలు జ్ఞానం విశ్వాసం నడిపించండి కుటుంబంలో కష్టం నచ్చని తొలగించి కంచేసి హళలి నాది పల్లో జ్ఞానం తెచ్చేయండి రవిచల బ్రహ్మట్టి జ్ఞానం దైతే లేచండి సంపర మారుమర్శ దేయండి హళడియా రెండు కిడ్నీ ఉన్న తీసేయని చిన్న పాపకు ప్రేర్ చేసినా విశ్వప్రభ ఉత్తరం ఇచ్చిన ఉన్నారు విశ్వప్రభ నాది ఆ సైతం ఎన్నో పని చేసినాం సిగ్గు కలిగించడం ఎందుకంటే మీరు ప్రసిద్ధ గాయాల ధరలు ఆ గాయలు మీరే మానించని ఆ చిన్నదాన్ని మట్టి స్వస్థపరచని ఆరోగ్యం దచ్చని నా ప్రభానికి శోతం యశ్వ్రభ ప్రార్థన చేసి మా వంతు అలా ఏ జరగాల పాప కంచని ప్రతి మంత్రి ద్వారా కాల్ చేయండి గొప్ప సాక్ష్యం దయచేయండి నిత్యం మా పాపకు తోడుండండి నా దివానికి శోతం చేసాం ఎసు ప్రభా నీకు వంద యేశ ప్రభా మరితన యేసు ప్రభ ఎంతోమంది ప్రభా దిలీప్ చెప్పిన పేరు పేరు పతి కుటుంబం పాపం క్షమించండి వాళ్ళు చెప్పిన పేరు మీరు నిన్నారో ప్రభ వాళ్ళందరి కుటుంబంలో వెలుగు తీసుకురండి జీంపెచ్చేసి రక్షణ తెచ్చేసి నా దివారు ఎన్ని కొమ్మట్టి పళ్ళు జ్ఞానం తెచ్చని నూతన బలం మంచి ఆలకు దంచని సైతం దెయలు కాల్చేసి నా దివానికి శోతం స్వస్థత ఆరోగ్యం తెచ్చి చీకర్ మంత్ర కాల్ చేసి అలానే కేపీ కుటుంబం ముట్టని తాకని స్వసపరచని శాంతి సంపాదించని వాళ్ళ జాబ్లతోండి రావాల దీవం తెచ్చని చిన్నపిల్లలతో పెద్ద పిల్లలు సేవ చేయాలి సోప్రభ నా దీవం మీ షాక్గా కుటుంబ కుటుంబం నిలబెట్టుకోమని ప్రస్తుతం కృప సమాధానం నడిపి మనందరి సదాకాలంతో ప్రైస్ లాడ్ అందరికి బ్రదర్ సిస్టర్ బ్రదర్ అందరికి సిస్టర్ బ్రదర్ ప్రైస్ లా